నా పిల్లలు ఏమైపోతారు డోంట్ వరీ ఆరు గంటల్లో నీ పిల్లలు ఏమవ్వరు ఏమండి నా మన వాళ్ళు అంతకంటే ఏమవ్వరు వాళ్ళని చూసుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు ఏమండి నా సంసారం ఏమైపోతుందో నేను పట్టించుకోకపోతే ఏమీ అవదు ఆరు గంటలలో భూమి యొక్క మార్పు ఏమీ ఉండదు ఏమండి నా సృష్టి ఏమైపోతుందో గ్రహగతులు ఏమైపోతాయో నక్షత్రాలు ఏమైపోతాయో నువ్వు పట్టించుకోనంత మాత్రాన్ని నీ నక్షత్రాలకి గ్రహగతులకి ఏం మార్పు రాదు కాబట్టి జాగ్రత్తగా నీ నువ్వు ఆరు గంటల సమయాన్ని కేటాయించుకో ఏమండి ఎనభై ఏళ్ళు వచ్చిన తర్వాత ట్రై చేస్తారండి అప్పుడైతే నాకు ఇరవై నాలుగు గంటలు ఫ్రీ నన్ను ఎవరు చేయదు కానీ అప్పుడు బుద్ధి స్థిరంగా ఉండదే వచ్చిన చిక్కది అంత చెంత దానికి ఎప్పుడు స్మృతి అనే వృత్తిలో పనిచేస్తూ ఉంటుంది వృద్ధాప్యం అంటే గుర్తు పెట్టుకోండి ఎప్పుడు స్మృతి అనే వృత్తి బలపడిపోతుంది వాడు ఎప్పుడు భూతకాలంలోనే ఉంటాడు గత జ్ఞాపకాల్లోనే ఉంటాడు అంతే వెన్ ఐ వాజ్ గుడ్ ఎన్ అఫ్ తో మొదలు పెడతాను అనమాట నేను బతికి బాగున్న రోజుల్లో అంటూ చెప్తాడు ఏదైనా సరే కాబట్టి ఈ స్మృతి అన్నటువంటి వృత్తిలో నుంచి బయటపడాలి అంటే సశక్తమై ఉన్న కాలంలోనే నువ్వు బయటపడగలుగుతావు ఎందుకు ఎర్లీగా సాధన స్టార్ట్ చేయాలి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎనిమిదేళ్ల నుంచి నువ్వు సాధకుడివే ఐదేళ్ల నుంచి నువ్వు సాధకుడివే మరి అటువంటి స్థాయిలో నువ్వు మొదలుపెట్టినప్పుడు ఏమవుతావు అప్పుడు ఈ ఐదు విభాగాలైనటువంటి వృత్తి జ్ఞానం బారిన పడవన్నమాట వృత్తి జ్ఞానమే సత్యం వాడు జీవుడు స్వరూప జ్ఞానం సత్గా తీసుకున్న వారెవరో వారు ఇద్దరి మధ్య అయితే భేదం అంతే ఆత్మనిష్ట అంటే అర్థం ఏమిటయ్యా స్వరూప జ్ఞానమే సత్ చైతన్యమే సత్ ప్రకాశమే సత్ ఆనందమే సత్ జ్ఞానమే సత్ అది కాక ఈ ఐదు విభాగాలు సంకల్ప వికల్ప అదేంటి ప్రమాణ వికల్ప విపర్య స్మృతి నిద్ర ఈ ఐదు వృత్తి జ్ఞానాలని బాగా మనం లోతుగా విచారణ చేసి విరమించాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ చదవ అహం పదార్థము స్వరూపత ఆత్మయే అయి ఉన్నది నేను తెలుసుకొనిచున్నాను నేను అనుభవించుచున్నాను అనేటి ప్రాపము జీవభ్రాంతియే అంతే కదా అహం జానామి వర్తన ఆవర్తన ప్రవర్తన చూడండి వర్తన అన్న ఒక దాని మీద మనం ఉపసర్గాలు మారుస్తూ ఉంటే తెలిసిపోతుంటాం వర్తన ఆవర్తన ప్రవర్తన ఉపరితల ఆవర్తనం బాగా కింద దాకా వ్యాపించిందండి తొమ్మిది కిలోమీటర్ల హైట్ నుంచి భూమండలం దాకా వ్యాపించింది అల్పపీడనం ఏర్పడింది ఉపరితల ఆవర్తనం ఏర్పడింది ఇలాంటి మాటలు వింటూ ఉంటాం వాతావరణం రిపోర్ట్ వెదర్ రిపోర్ట్ విన్నప్పుడు ఏమిటి ఆవర్తనం అంటే భూమి చుట్టూత ఓ భాగంలో ఆ అల్పపీడనం ఒక సముద్రం మీద ఆ అల్పపీడనం ఏర్పడింది అందువల్ల వర్షాలు బాగా పడతాయి లో ప్రెషర్ జోన్ ఆవర్తనం అనమాట మనలో మనకు ఈ ఆవర్తనం ఏర్పడిపోతుంటుంది జ్ఞానం వల్ల ఏర్పడేది ఆవర్తనం అనమాట ఈ విల్ బికమ్ లో ఆత్మస్వరూపంగా ఉండవలసిన వాడు జీవుడిగా అయిపోతాడు జాగ్రత్తగా విచారణ చేస్తే అప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఎలా ఉండాలో అలా ఉంటే అప్పుడు ప్రవర్తన ఓ నీ ప్రవర్తన సరిగా లేదురా అంటాం ప్రవర్తన సరిగా లేపడవంటే ఎప్పుడు నువ్వు స్వరూపజ్ఞానంలో ఉండాలి కానీ నువ్వు ఎప్పుడు ఎలా ఉంటున్నావు వృత్తి జ్ఞానంతో ఉంటున్నావు పిల్లవాడు చూడండి ఎప్పుడు ఏది తోస్తే దాని మీదనే ఉన్నాడు అనుకోండి అంటే ఏది ముఖ్యమో ఏది అముఖ్యమో గుర్తించలేని యుక్తాయుక్త ఏర్పడలేదు అనుకోండి మెచ్యూరిటీ ఏర్పడలేదు అనుకోండి సంథింగ్ ఈజ్ రాంగ్ ఎందుకని ముఖ్యము అముఖ్యము ఈ రెండు జీవితానికి చాలా చాలా అవసరం ఇంకేం చెప్పాం విముఖత మానవుడికి గొప్ప ఆయుధం ఏమిటయ్యా విముఖత గొప్ప బలహీనత విముఖత విముఖత అన్నదాని అది డబల్ ఎడ్జిడ్ నైఫ్ అండి అంటే ఏమండి లలితాశాస్త్రనా భాష్యం చదువుదామండి ఆ ఎప్పుడొద్దు లేవా తర్వాత చూద్దాం ఏమండి ధ్యానం చేద్దామండి ఆ ఇప్పుడు ఎందుకు లేవయ్యా టీవీ చూద్దాం ఏమండి విచారణ చేద్దామండి ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాం విముఖత ఈ సమస్యని మానవులందరూ చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి ఉంటుందండి ఇది ఎప్పటి నుంచి అంటే మూడు నెలల వయసు నుంచి కూడా ఉంటుంది ఇంకా ముందు నుంచి కూడా ఉంటుంది తల్లి ఏదన్నా వాడికి మేలు కలుగుతుందని చెయ్యబోతే వాడు మొహం తిప్పేస్తాడు అంతే నేను తిన్న అంటాడు నేను చేయను నేను ఉండను అంటాడు నేను అలా చేయను ఇలా చేయను వాడికి మాటలు రావు కానీ నిన్ను అనుగుణంగా వాడు ఉండడు గురైతే నీకు మేలు కలిగిస్తుందిరా అని చెప్పినా సరే ఆహా నేను విన్నట్టంటాడు కాబట్టి వృత్తి జ్ఞానంలో విముఖత అనే బలమైన ఆయుధం ఉంది దీన్ని జాగ్రత్త